ఎంతకాలంబైన తప్పదు ఎవరికి నేమనగవచ్చును దొంతి కడబలలోని కొలుచులు తొలుతపుణ్యములు కలిమిగలదని ఉబ్బవలవదు కడగిలేదని నగ్గవలయదు కలసి కలలోగన్న సుఖదుఖముల చందములు వలనుగా రాట్ంపు గుండ్రల వరుసలి జన్మంబులెల్లను చలగి దైవము మున్ని సృష్టించినది ఈ విధము నేరనని దైన్యం బదేటికి నేర్తునని గర్వంబదేటికీ నారుకొను వడగండ్ల గుళ్ళవి నమ్మనే రాదు కోరి మనసున పాలుదాగిన గురుతుల భోగంబులెల్లను వారి వారికి వసుధ నిలిచినవి పెద్ద దొరనని మీరదగదు పేదనని తాగదగదు వొద్దును చంద్రబింబము పోల్కి వెలసినది అద్దుకొని అద్దుకుని శ్రీవేంకటేశ్వరుడన్నిటికీ తను నేలి కావగా బుద్ధి ఎరుగుచూ లోకపూజ్యత బొసగుటే శుభము